కరుణించు మిగనైనా కాపురమా బెట్టకుమి కాపురమా కలలోని సుఖమైన కాపురమా కలుషమే చవియైన కాపురమా కలను బేహారపు కాపురమా కలడు మాకిదే హరికాపురమా గంటవేటలో తగులు కాపురమా కంట వత్తివెట్టి కాచే కాపురమా గంటుకిందుగా పొరలే కాపురమా కంటిమి శ్రీపతికృప కాపురమా కావిరి వెర్రి చేరాయి కాపురమా కావలసినట్లయ్యే కాపురమా శ్రీవెంకటేశ్వరుడు చేరి నిన్ను నన్ను నొక్క కైవసము చేసెగదో కాపురమా